ైనా ప్రత్యక్ష ప్రమాణాన్ని అనుమాన ప్రమాణం మీద విచారణ చెయ్యాలి ఇది ఇలాగే దీని సహజ స్వభావం ఏమిటి అని విచారణ చెయ్యాలి విచారణ చేశాం చేస్తే ఏం తేలింది గోడ ప్రకాశించదు కానీ ప్రకాశించుతున్నట్టు కనబడుతుండే దీనికి అన్యకారణం ఏదైనా ఉండి ఉండవచ్చు అని ఆ అన్యకారణం ఏమిటా అని వెతకాలి అంటే ఆ ప్రకాశం ఎక్కడి నుంచి వస్తుంది అనేటువంటి ప్రకాశం యొక్క మూల సోర్స్ ఎక్కడుందా అని వెతకాల మూలాధారం ఎక్కడుందని వెతకాలి కాబట్టి మూలాన్ని గుర్తెరగటం అనేటటువంటి పనిని మొదలు ఇది మూలాన్ని గుర్తెరగ ప్రకాశం యొక్క మూలము ఎక్కడి నుంచి వచ్చిందా అని ఎరగడమే మూలాన్ని గుర్తెరగటం ఎందుకని నీ బయటంతా ప్రకాశమే ఉంది జగత్తు కనబడుతుంది అంటే అంతటా ప్రకాశమే ఉంది నీ లోపల జగత్తు కనబడుతుందంటే లోపల కూడా ప్రకాశమే ఉంది నీ బయట లోపల అంతటా ప్రకాశమే ఉన్నప్పటికీ అసలు ప్రకాశానికి మూలాధారమే వరు అన్న విచారణ చేయటమే సాధకుడికి మూలాన్ని గుర్తెరగటం ఇది గుర్తుపెట్టుకోవాలి మూలాన్ని గుర్తెరిగే శరీరం ఏదీ లేదు అని ఓ సూత్రం ఉంది దాన్ని తెలుసుకోవాలి అంటే ముందు నీకేం తెలిసి ఉండాలి నీ బయట అంతటా ప్రకాశమే ఉన్నదని నీ లోపలంతటా ప్రకాశమే ఉన్నదని సర్వత్రా వ్యాపకమై ఉన్న ప్రకాశ దర్శనము ప్రకాశ అనుభవము నిర్వాణ స్థితి ఎందు ఆత్మనిష్ట కలిగినటువంటి వాడు ఒక విచారణ చేశాడు ఈ ప్రకాశానికి మూలమేమిటి అలాగే వెళితే వెళితే ఆ ప్రకాశాన్ని వెతుక్కుంటూ పోగా ఏం తెలిసింది కొండలో ఉన్నటువంటి నీళ్ళలో సూర్యుడు గోడ మీద పడుతున్నాడు అని తెలిసింది కొండలో ఉన్న నీళ్ళలో సూర్యుడు ఉన్నాడు అని కన్ఫర్మ్ అయిపోయాం ఎందుకని విచారణ చేసాం క మరి ప్రత్యక్ష ప్రమాణాన్ని విచారణ చేశాం అనుమాన ప్రమాణాన్ని విచారణ చేశాం కానీ శాస్త్ర ప్రమాణం ఆగమ ప్రమాణాన్ని విచారణ చేయమని కొండలో సూర్యుడు ఉండటం అనేది సహజమేనా పిల్లవాడు అక్కడి వరకే విచారణ చేసి కొండలో సూర్యుడు ఖాయంగా ఉన్నాడండి అని కన్ఫర్మేషన్ ఇచ్చేసాడు కొండలో సూర్యుడు ఉంటాం ఏమిట్రా అని అడిగారు ఎక్కడ నేను ఎక్కడ చదవలేదే కొండలో సూర్యుడు ఉంటాడని ఏ గురువుగారు చెప్పలేదే ఏ శాస్త్రంలోనూ చెప్పలేదే ఏమండి మీ శాస్త్రాలన్నీ పుక్కిటి పురాణాలండి మీ గురువుగారులందరూ భ్రాంతిజన్య గురువుగారులండి నేను చూశాను నేను అనుభవించాను కొండలో సూర్యుడు నాకు ప్రత్యక్షంగా కనబడ్డాడు నీళ్లు వేడెక్కిని కొండలోనే సూర్యుడు ఉన్నాడు సూర్యుడు వేడిగానే ఉంటాడు కదా కొండలో నీళ్లు వేడిగానే ఉన్నాయి కదా కాబట్టి నేను ఇప్పుడు ప్రత్యక్ష ప్రమాణం అనుమాన ప్రమాణాన్ని విచారణ చేసి నిర్ణయం చేసేసాను అన్నారు అలా ఎలా కుదురుతుంది బాబు కొద్దిగా ఆగమ ప్రమాణాన్ని విచారణ చేయాలి అనుపలబ్ధి ప్రమాణాన్ని విచారణ చేయాలి అర్ధాపత్తి విచారణ చేయాలి ఉపమాన ప్రమాణాన్ని కూడా విచారణ చేయాలి ఈ ఆరు ప్రమాణాలని విచారణ చేసిన తర్వాత ఇలాంటిది అసలు గతంలో ఎక్కడైనా ప్రిసిడెంట్స్ ఐతిహ్య ప్రమాణం ఏమైనా ఉందా అంటే రామాయణ కాలంలో జరిగిందా భారత కాలంలో జరిగిందా భాగవత కాలంలో జరిగిందా ఇంకా లేకపోతే కృతయుగ కాలంలో జరిగిందా అలాంటి ఐతిహ్య ప్రమాణం ఏమైనా ఉందా అనేది చూడాలి ఇంకా ఎనిమిదవ ప్రమాణం ఏమిటంటే స్వానుభవ ప్రమాణం నిజానికి ఇలాంటి అనుభవం పెద్దలైన గురువుల అనుభవంతో ఎక్కడైనా సరిపోతుందా మహానుభావులైనటువంటి అవతారులు సద్గురువుల యొక్క అనుభవం వారి జీవితంలో వారి అనుభవాలని వారి జీవితాలని వారు ఎంతో కొంత శాతం వ్యక్తీకరించినటువంటి సందర్భాలు ఉంటాయి అంటే వారి జీవితం నిజంగా వ్యక్తీకరించడం వీలు కాదు ఎందుకంటే వంద శాతం ఎక్కడా పేపర్ మీద లభించదు పేపర్ మీద లభించేదంతా వారి జీవితంలో వన్ మాత్రమే మనం ఎంతో సాహిత్యం మన దగ్గర అందుబాటులో అదంతా కలిగి వారి జీవితం మొత్తం మీద వారి అనుభవం మొత్తం మీద ఒక మాత్రమే అందుబాటులో ఉంటుంది వీళ్ళని తొంభై వారిని అడిగి తెలుసుకోవాల్సింది ఇది ఆఖరి ప్రమాణం ఇలా జాగ్రత్తగా ఈ ఎనిమిది ప్రమాణాలని మనం జ్ఞానాన్ని నిర్ణయం చేసేటప్పుడు చక్కగా చూసుకోవాలి చూడకపోతే విక్షేమం వస్తుంది ఎలా అయితే కొండలో సూర్యుడు ఉన్నాడనే కన్ఫర్మేషన్ ఇచ్చేసామో అలా కన్ఫర్మేషన్ ఇచ్చేస్తాము మళ్ళీ అక్కడికెళ్ళి చూసాం అయినా కొండలో సూర్యుడు ఉంటే కొండలో నీళ్లు కదిలితే సూర్యుడు కూడా కదిలేడు కదా సరే కొండ పగలేసాం అనుకో అప్పుడేమో సూర్యుడు లేడని చెప్పాలి కదా కొండ పగలేస్తే మరి నీళ్లు పెక్కకపోతే సూర్యుడు లేకపోతే మరి ఇప్పుడు ప్రకాశం ఉందిగా మరి కాబట్టి కొండలో ఉన్న నీళ్లలో సూర్యుడు సత్యం కాదు యథార్థంగా ఆకాశంలో ప్రకాశిస్తున్న సూర్యుడే సత్యము అని మనం ఎట్లా అయితే కన్ఫర్మేషన్ ఇచ్చేసామో అలా ఈ ప్రమాణాలన్నింటినీ విచారణ చేసి ప్రకాశమునకంతటికి మూలము చైతన్యము దానవతల అన్నామనుకోండి దానవతల అంటే చైతన్యాతీతం ఇంకా దానవతల చైతన్య రహితం చైతన్య నిర్ణయమే లేనివాడు చైతన్య స్వాధీనత కలిగినటువంటి చైతన్యానికి అతీతము చైతన్య రహితము అయినటువంటి స్థితిని గుర్తించగలుగుతాడా గుర్తించలేడు కదా అందుకని మొట్టమొదటి సాధకులందరూ ఏ స్థితికి రావాలి నేను చైతన్య స్వరూపుడను వృత్తి స్వరూపుడను కాదు సదా ఈ చైతన్యము స్వయం ప్రకాశమై ఉన్నది స్వప్రకాశమై భాషించు చైతన్యము మనోవృత్తులతో కలిసినప్పుడు ఆ సంయోగం చేత కదిలిడి వృత్తి జ్ఞానం